సంఖ్య నాలుగు వందల అరవై ఏడు కలసాపురము కాడా కందువా చేసుకోని అలరుచూనున్నవాడు హనుమంతరాయుడు సహజంగా చాచి సముద్రము దాటే మహిమీరగా హనుమంతురాయడు ఇహమోన రాము బంటై ఇప్పుడున్నవాడు అహరహమును దొడ్డా హనుమంతారాయడు నిండు నిధాన పూలంక నిమిషాన నీరు చేసే మండితమూరి హనుమంతారాయడు దండితో మగిడి వచ్చి తగసీత శిరోమణి అండా రఘుపతికిచ్చే హనుమంతరాయడు వదలని ప్రతాపాన వాయుదేవసుతుడై మదించినాడు హనుమంతరాయడు చెదరక ఏ పొద్దు శ్రీ వెంకటేశువాకిటను అది ఓ కాచుకున్నాడు హనుమంతరాయడు